కాబట్టి ఇప్పుడు ఏం చేశారు వీళ్ల కోసమని దాన్నే దించే దించి అందరికి అనువుగా ఉండేటట్టుగా రాసేసారు ఇప్పుడు అందరూ మణిద్వీపవాలను పాడేసుకో ఫలితం ఒకటేనాటి దానికి దీనికి అన్నారా ఫలితం అంటే మీరు ఏ స్థాయిలో అడుగుతున్నారని మీరు వివేకం వికాసం ప్రజ్ఞ వికాసం అని లేకపోతే బుద్ధి వికాసం ఇంద్రియ వికాసం కర్మఫలం దగ్గర అడుగుతున్నారు ఫలితాలు చాలా స్థాయిలో ఉంటాయి గుర్తు పెట్టుకోవాలన్నమాట ఆ అంతర్బాహ్యములంతటా వ్యాపకమై ఉన్న ఆకాశం ఎలా ఉందో ఆ అంతర్బాహ్యములన్న వ్యాపకమై ఉన్న చైతన్యం కూడా అలాగే ఎందుకని ఆత్మ నుంచి ఏకం ఆకాశం ఆత్మ నుంచే ఆకాశం వచ్చింది కాబట్టి ఆకాశం కంటే ముందుంది ఆత్మచైతన్యం కాబట్టే ఆకాశం మిగిలిన నాలుగు భూతాలకు అవకాశం ఇవ్వగలి లేకపోతే ఇవ్వలేదు అంటే ఆకా మనకు కనబడుతున్న ఏ భూతాకాశం ఆ భూతాకాశం కూడా జడమే ఆ జడ చైతన్యం మరి మిగిలిన నాలుగిటికి అవకాశం ఎట్లా ఇచ్చింది ఆ పంచీకరణం ఎవరు చేశారు అంటే ఆ ఆత్మ చైతన్యమే చేసింది ఆత్మ చైతన్యం యొక్క సహాయం లేకపోతే పంచీకరణ జరగదు ఏమిటి మరి మొదట్లో చెప్పినప్పుడు కర్మ కదా మరి కర్మఫలం ద్వారా కదా సంచిత కర్మ ద్వారా కదా పంచీకరణ జరిగిందని చెప్పారు మరి ఇప్పుడు ఆత్మ చైతన్యం ఆధారం అంటే కర్మ స్వయంగా ఏమీ చేయాలి ఆత్మ చైతన్యం యొక్క సహాయం ఉంటేనే కర్మ వ్యవహరించగలుగుతుంది ఫలితం కర్మ స్వయంగా ఫలిత నివదాల శత్రురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్యడం కదా ఉపదేశ సారంలో మొదటి వాక్యమే మొదటి ఉపదేశమే ఏమని చెప్తున్నాడు నిన్ను నువ్వు తెలుసుకోవడంలో మొదటి మెట్టి ఏమిటయ్యా అంటే కర్మ జడమని తెలుసు ఆత్మ విచారణలో తొలిమెట్టి ఏమిటయ్య అంటే కర్మ స్వయంగా ఫలితం నివదాల కర్మ ఒకరి ఆజ్ఞను అనుసరించి ఫలితాన్ని ఇస్తుంది ఆ కర్త ఎవరు అన్న ప్రశ్న వేసుకో ఎవరి ఆజ్ఞను అనుసరించే కర్మ ఫలితాన్ని ఇస్తుందో ఆ కర్త పేరు ఈశ్వరుడు ఆ కర్త పేరు ఆత్మ ఆ కర్త ఆ కర్త వాడేమన్నా చేస్తున్నాడా అంటే వాడేం చేయడం లేదు టీవీలో వచ్చేటటువంటి అనేక పాటలు పద్యాలు లేకపోతే స్తోత్రాలు లేకపోతే కార్యక్రమాలకి దానికి ఇవ్వబడిన కరెంట్ కనెక్షన్ కి ఏమైనా సంబంధం ఉందా ఏమంటే ఆ కరెంటు వాడే అసలు ఆ సబ్స్టేషన్ వాడు ఎవడో గానీ ఇలాంటి పాటలు ప్రసారం చేస్తున్నాడు ముందు ఆ సబ్స్టేషన్ వాడిని ఏదన్నా చేయాలన్నా ఉంటుంది సబ్స్టేషన్ వాడి దగ్గరికి వెళితే వాడేం చెప్తాడు నాకేం పని అయ్యా నా పని కరెంట్ ఇవ్వడం వరకే నా పని అంతేగాని నువ్వు ఏ ఛానల్ పెట్టుకున్నావో ఏ పాటలు విన్నావో నాకే సంబంధం లేను ఆ ఛానల్ వాడిని వెయ్యి అడుగు సరే తీరా ఛానల్ వాడిని వెళ్ళి అడిగామనుకోండి వాడేమంటాడు నేను నా ఛానల్ ఎవడు చూడమన్నాడు ప్రపంచంలో వెయ్యి ఛానల్స్ ఉన్నాయి ఆ ఒక వెయ్యి ఎనిమిది ఛానల్ నేను ఇష్టం వచ్చిన ఛానల్ పెట్టుకు నీ ఇష్టాన్ని అనుసరించి ఛానల్ పలుకుతుండే కానీ ఛానల్ స్వయంగా పలకడం లేదు కదా తనంతట తానుగా పని చేయడం లేదుగా ఆపరేట్ చేస్తేనే అది పనిచేస్తుంది నువ్వు ఆపరేట్ చేసేటప్పుడు నీకు విచక్షణ వివేకం లేకపోబట్టి అది పొలుగులేదు ఇదే ఎందుకు వచ్చిందండి ఇక్కడే ఎందుకు ఆగేవండి అంటే అక్కడ ఆసక్తి ఉంది కాబట్టి ఆగే లేకపోతే ఎందుకు అవుతుంది ఆగవలసిన పని లేదు కదా అందుకని పెద్దలు ఏం చెప్పారు ఆయన ఈ ప్రపంచాన్ని ఒక జాతరలాగా చూడు ఒక జాతర పెద్ద జాతర జరుగుతుంటది భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క చోట జాతరలు జరుగుతుంది అంటే విశేషమైన ఉత్సవాలు ఆ విశేషమైన ఉత్సవాలకి అనేక అనేక మంది చేతిన చోట అనేక రకాల స్వభావాలు వాళ్ళు ఉంటారు కాబట్టి అనేక వస్తువులు అమ్ముతారు అనేక వస్తువులు అమ్మే అనేక స్వభావాలు అనేక వ్యవహారాలు అనేకమైనటువంటి గుణ సంయోజనాలు కూడా కలిసి ఉంటాయి కాబట్టి ఒక జీవన్ముక్తుడు ఒక అవధూత లేక ఒక శరీర స్పృహ లేని వాడు ఆ జాతరలో నుంచి వెళుతున్నాడు ఇప్పుడు అతనికి ఏమైనా పట్టిందే అతనికి ఏమైనా అవసరం వచ్చిందే అక్కడ ఏమన్నా అక్కడ ఏదో బోర్లు అమ్మాడు ఓ చోట ఓ చోట కాజాలు అమ్మాడు ఓ చోట మరో ఏదో ఎగిరే విమానాలు అమ్మాడు మరోచోట నేలకిన భూమిలోకి పోయే పాతాళంలోకి పోయే ఏమమ్మినా అతనికి ఏదైనా పట్టిందే అతనికి ఇది విశేషంగా తోచలేదు ఎంతసేపు అతను ఏం ఆలోచించాడు ఎంత తొందరగా ఈ జాతర అనేది ఆడతాను ఎందుకని అతనికి అవసరం లేదు కాబట్టి అతనికి ఏం ఆసక్తి లేదు కాబట్టి అతను నిమిత్తంగా ఉన్నాడు కాబట్టి ఆ శరీరంలో అతను నిమిత్తంగా ఉన్నాడు అంతవరకు అతనికి ప్రత్యేక ప్రయోజనం లేదు శరీరాన్ని భోగ్యంగా చూడటం లేదు కాబట్టి శరీరాన్నే భోగ్యంగా చూడనటువంటి ప్రపంచాన్ని భోగ్యంగా చూస్తాడా చూసే అవకాశం లేదు జాగ్రత్తగా ఈ విరమణి తెలుసుకోమంటున్నాడు ఇది అంతర్భాహ్యములందు వ్యాపకమై ఉన్నటువంటి ఆకాశము వలె అంతర్భాహ్యములందు వ్యాపకమై ఉన్న చైతన్యము వలె ఉన్నటువంటి అర్థం ఏమిటి ఈ శరీరాన్ని భోగ్యంగా చూడమాట ఆ ప్రపంచాన్ని భోగ్యంగా చూడమాక